అంతటా ఉన్నాను నేను మీ లోపల ఉన్నానంటే హృదయ సాక్షిగా ఉన్నాను మీ బయట కూడా ఉన్నానంటే మీ నుంచి చూస్తున్నారు కదా కాబట్టి నేను మీ బయట కూడా ఉన్నాను ఉన్నాను మీ అందరిలో ఉన్నాను మరి అప్పుడు అందరిలో ఉన్నాను ఒకసారి అలా చూడగానే అందరూ సత్య సాయి స్వరూపాలు గానే కనపడతారు అంతటా వారి స్వరూపమే కనపడింది తనను తాను చూసుకున్నాడు తాను కూడా సక్సెస్ సాయి వలనే కనపడు మరి ఇప్పుడు ఆ సద్గురుమూర్తి యొక్క కరుణాకటాక్ష వీక్షణాల చేస్తారు సర్వగతం సర్వకారణం సర్వసాక్షి ఆ ఒక్క రెండు మాటలతో అనుభూతమైంది ఎప్పుడైతే ఇట్లా అనుభూతమైందో ఇప్పుడు ఒక ప్రశ్న కలిగింది వారు దర్శన కాలంలో అవసరమైనటువంటి వారికి రకరకాలైనటువంటి ఉపచారములు చెప్తూ ఉంటారు చెప్తూ చెప్తూ మధ్యలో అవసరమైతే విభూతి ప్రసాదాన్ని ఇస్తారు ఈ స్వానుభవాలు చెప్పేటటువంటి వాళ్ళు కూడా మా ఇంట్లో పఠాల నుంచి అమృతం వచ్చింది విభూతి వచ్చింది గంధం వచ్చింది పసుపు వచ్చింది కుంపు వచ్చింది ఇలా రకరకాలైనటువంటి అనుభవాలను వారి వారి చెబుతారు ఇవన్నీ వారు వింటూ ఉంటారు ఆ ఉపన్యాసంలో ఏమన్నారంటే మీ అందరూ ఇక్కడికి నా నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని గమనిస్తే నేను ఇచ్చే విభూతి కోసం వస్తున్నట్టుగా ఈ విభూతి అనేక రకాలైనటువంటి వ్యవహారంలో మీకు ఉపయుక్తం కావచ్చు నేను కావాలా నా విభూతి ఈ సత్యానికి మీ లోపల మీ బయట అంతటా సర్వే సర్వత్రా నిండి ఉన్న నేను కావాల నా యొక్క అంశీభూతమైనటువంటి నా నాచే సృష్టించబడుతున్నటువంటి జగత్ విభూతి కావాలా ఈ సత్యాన్ని తెలుసుకో ఇదే భగవద్గీతలోని విభూతి యోగ సారాంశము అని వారు సూచించారు ఎంత విశేషమైన సూచన మానవుడు పరమాత్మ యొక్క విభూతి అయినటువంటి జగజ్జీవేశ్వర త్రయంలో చిక్కుకొని మోహభ్రాంతి చెందుతున్నాడు నేను కావాలా నా విభూతి కావాలా అని పరమాత్మ విభూతి యొక్కలా అడుగుతున్నాడు ప్రహ్లాద్ దైత్యులలో ప్రహ్లాదులను చక్రవర్తిని నీ ఇంద్రియాలలో మనస్సును మృగములలోకెళ్ళు ఒక రాజు అయినటువంటి సింహాన్ని పక్షులలో గరుడుని ఇలా ఎక్కడెక్కడైతే ప్రతిభ ప్రకాశం విశేషం అత్యంత ఉన్నతమని నీవు అనుకుంటున్నావో ఆ ఉన్నత్యమంతా నేనే ఒక బిలియనీర్ ట్రిలియనీర్ మిలియనీర్ అతనిలో ఉన్నటువంటి ఆ శక్తి నేనే ఒకడు పర్వతాకారమైన మల్లయోధుడు వాటిలో ఉన్నటువంటి శక్తి నేని ఒక గడ్డి పువ్వు వికసించింది ఆ గడ్డి పువ్వులో ఉన్న వికాసం నేనే ఒక మల్లె పువ్వు వికసించింది దానిలో ఉన్నటువంటి సుగంధం నేనే ఒక ఉల్లి పువ్వు వికసించింది అందులో ఉన్న సుగంధం కూడా నేనే సర్వగతం నీ లోపల బయట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ అంతరము అన్న భేదం చేత ఆయన తొలగించటం మార్చటం అచ్యుత అంటే పరిణామం అచ్యుత పరిణామరహితమైనటువంటిది ఆత్మ పరిణామరహితమైనటువంటిది బ్రహ్మ పరిణామరహితమైనటువంటిది పరమాత్మ పరిణామశీలమైనటువంటిది దేశకాల వస్తు పరిచ్ఛిన్నమైన జీవేశ్వర త్రయం ఈ సత్యాన్ని తిరిగి సర్వ సాక్షి సర్వధారి సర్వాధారి సర్వకారణం అయినటువంటి స్వరూపజ్ఞానం నిశ్చయం నిలకర్చం అని ఉపదేశిస్తున్నారు జాగ్రత్తగా ఈ ఆత్మ విచారణను ఈ ఆత్మోపదేశాన్ని సరి అయిన నిర్ణయంగా జీవన్ముక్తుడికి బోధిస్తున్నాడు జీవన్ముక్తి ఏ సత్యం అని ఆగిపోయినటువంటి వాడికి బోధిస్తున్నాడు జన్మరాహిత్యంపై లక్ష్యం పెట్టమని కైవల్యం కేవలాత్మ కేవలత్మ నిరసన మోక్షము మోక్ష సన్యాసము మోక్షాన్ని కూడా విడుగు తనను తాను గుర్తు తనను తాను పోగొట్టుకుంట్రహిం సగ్రహీతం నిరావరణం అయినటువంటి అచలమైనటువంటి నిర్ణయంలో జన్మరాహిత్యమైనటువంటి స్థితి ఎందు సంకల్పాతీతం శూన్యాతీతం కాలాతీతమైనటువంటి బయలు నిర్ణయం పొందుకో నేను పిడ్డాము కాదు నేను బ్రహ్మాండము కాదు నేను